కవి కవీనాశ్రవస్తమ జ్యేష్టరాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనుశ్వన్ నువం శ్రీ మహాగణాధిపతాశివసమారంభాను శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యం వందే ఆద విజిత్య విషయాన్ని మదమోహరాగద్వేషాదిశత్రుగణం ఆహృతయోగరాజ్యా జ్ఞావా మతం సమనుభూయ పరాత్మవిద్యా కాంత వనగృహే విచరంతి ధన్యా ఇదో చిత్రమైన శ్లోకం మామూలుగా వారు ధన్యులన్నీ అంటారు ఏమిటి ధన్యులు అంటే ఆయన కోర్టులో కేసులన్నీ నెగ్గేశారు లేకపోతే శత్రువులందరినీ గేమ్ చేశారు చక్కగా మంచి స్వగృహంలో మకాన్ చేస్తున్నారు ఇల్లు కట్టుకుని దాంట్లో మకాన్ చేస్తున్నారు తర్వాత మంచి పాండిత్యాన్ని సంపాదించి డిగ్రీ కూడా సంపాదించేశారు డిగ్రీ కానీ టైటిల్ కానీ సంపాదించేశారు మంచి అందమైన అమ్మాయిని వివాహం హాయిగా విశాలమైన గృహంలో ఆమెతో కలిసి ఆయన కాపరం చేస్తున్నారు రాజ్యం అంతా క్షత్రియ వీరుడైనట్లయితే రాజ్యం అంతా కూడా తన అధీనంలో పెట్టుకుని శత్రువులందరినీ జయించేశాడు రాజకుమార్తెని అందమైన రాకుమార్తెను వివాహం ఆడాడు ప్యాలెస్లో హాయిగా విహరిస్తూ హ్యాపీగా ఉన్నాడు ధన్యుడు అని చెప్తారు కదా అలాంటి ధన్యులే ఇక్కడ ఇటు వచ్చి అంతా మెటఫర్ ఏమిటి మెటఫర్ అంటే ధన్యాహ విచరంతి ధన్యులు విహరిస్తున్నారు జీవిస్తున్నారు హాయిగా ఉల్లాసంగా జీవించేస్తున్నారు ఎక్కడ వన అడవి అనే ఇంట్లో జీవిస్తున్నారు అడవి అంటే అర్థమేటో తెలుసునండి ఫిజికల్గా ఎక్కడికో అడవికి వెళ్ళిపోయే అని అలా కాదు ఒక ఆయనకి ఈ సిటీలో ఉండే శబ్దాలు పడవు ఆయన ధ్యానం చేద్దామని కూర్చుంటే మీరు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎప్పుడు ధ్యానం చేయగలుగుతారు చెప్పండి అసలు ఎప్పుడైనా ధ్యానం చేయగలుగుతారా హైదరాబాద్లో ఉండగా యు కెనాట్ ఎందుకంటే తెల్లవారు భావన ధ్యానం చేద్దామంటే నాలుగున్నర అయ్యేటప్పటికి మైకుల్లో గోళ ప్రారంభమవుతుంది రాత్రి ధ్యానం చేద్దామంటే ఈ కారు రివర్సల్ వాళ్ళు కుయిన్ కుయిన్ కుయి కుయి మహా నాయిస్ చేసి మొత్తం కాంప్లెక్స్ అంతా రివర్బరేట్ అయ్యేటువంటి నాయిస్ వాళ్ళు చేస్తారు పొదలు ధ్యానం చేద్దా ఉంటే బస్సులు కార్లు అల్లర్లు పిల్లలేమో బాల్స్ అన్నీ అక్కడే కాబట్టి ఎప్పుడు ధ్యానం చేస్తారు అయితే విసిగెత్తిపోయి ఆయన హృషికేశ్ వెళ్ళాడు ధ్యానం చేయాలి వెళ్తే హృషికేశ్లో ఈ పిల్గ్రిమ్స్ ఎప్పుడు వచ్చేస్తూ ఉంటారండి ఈ హృషికేశ్ వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన పిల్గ్రిమ్స్తో పాటుగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఒక లక్ష్మణ జోలో చూపించి రాము జోలో చూపించి వాళ్ళకి ఏవో కొన్ని చేసి వాళ్ళ వల్ల ఏవో ధనాది ప్రయోజనాన్ని అపేక్షించే సందర్భంలో అటువంటి ప్రయోజనాన్ని పొందుతూ ఇక్కడ ఇక్కడ అక్కడ భోజనాలు చేస్తూ కాలక్షేపం చేసేస్తారు అక్కడ టైం అలా పాస్ అయిపోతుంది ధ్యానమే ఉండదు ఊరికే హృషికేశ్ హృషికేశ్ని దూరపు కొండలు ములుపు ఇక్కడి నుంచి అనుకోవడమే కానీ వేరే అక్కడికి వెళ్తే ధ్యానమే ఉండదు పైగా ఏదైనా ఇన్ఫెక్షన్ కొట్టుకుందంటే గాడ్ బ్లెస్ హృషికేశ్లో కొట్టుకున్న ఇన్ఫెక్షన్ ఓ పట్టానైతే వద ఎందుకంటే అక్కడ సూపర్ బగ్స్ అన్నీ ఉంటాయి మామూలుగా ఈ మెడికల్ ఫీల్డ్లో వీళ్ళంతవరకు కనిపెత్తని కొత్త కొత్త స్ట్రెయిన్స్ ఆఫ్ బ్యాక్టీరియాన్ని హృషికేశ్లో ఉంటాయి పులికిమే జితం అనిచేత చాలామంది జనం ఫ్లోటింగ్ పాపులేషను చాలా మురికి ఉంటుంది మా ఆశ్రమం దాటి బయటికి వెళ్తే అంతా మురికా ఎటు వెళ్ళినా మురికాయి గంగా తీరానికి వెళ్ళినా మురికాబట్టి ఏం చేస్తారు ఆయన హృషికేశరకాకాశు వెళ్ళిపోయాడు ఉత్తరకాశీలో బోల్డ్ అంత రష్ ఈ పిల్గ్రిమ్స్ రష్ దానికి ఇన్స్టెంట్ స్పిరిచువాలిటీ అని పేరు అంటే మీరు ఆ ఈశ్వరుణ్ణి వారం ప్రయాణం చేసి నడిచి చలికి ఎండకి మాడి వెళ్ళి ఈశ్వరుని అలాగేమీ లేదు అలాగేమీ లేదు ఇన్స్టెంట్ స్పిరిచువాలిటీ వీళ్ళు ఈ కమర్షియల్ టూరిజంని ప్రమోట్ చేసినట్టుగానే పిల్లల మీదని కూడా ప్రమోట్ చేసేస్తారు ఎవరు కమర్షియల్ ప్లేయర్స్ వాళ్ళు ప్రమోట్ చేసేస్తారు మిమ్మల్ని చాలా షార్ట్ టైంలో తీసుకొచ్చి ఉత్తరకాశీలో దీనిపేస్తారు మీరు మళ్ళీ అంతే షార్ట్ టైంలో దైవదర్శనం చేసుకుని మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తారు దిస్ ఈజ్ కాల్డ్ ఇన్స్టెంట్ స్పిరిచువాలిటీ దాంతో హిమాలయాలంతా కూడా ఈ బస్సులతోటి రైళ్లతోటి చాలా గడబడగా ఉంటాయి ఉత్తరకాశీలో కూడా ఆయనకి ధ్యానం చేసుకునేందుకు చోటు దొరకలేదు అప్పుడు ఇంకెక్కడికి వెళ్ళాలో తెలియక ఇంకా గంగోత్రి దాటి వెళ్ళనివ్వరు అక్కడ చైనా వాళ్ళు అనుకుంటారు ఆ గంగోత్రికి యువతల ఒక ఏకాంత ప్రదేశంలో ఓ చెట్టు కింద కూర్చొని ఆయన ధ్యానం మొదలుపెట్టాడు ఆయనకి అక్కడ కొంత విశ్రాంతిగా దొరికింది ధ్యాన తీరా ధ్యానం చేసేప్పటికీ ఆ చెట్టు మీద కాకులు అవన్నీ చేరి కావు కావు కావు కావు అని ఈ కాకులకి ఏదైనా కొంచెం సందేహం కలిగి వాటికి ఏదో థ్రెట్ ఫీల్ అయ్యాయంటే ఇంకా ఎంత రెక్క చేస్తాయంటే చెప్పశక్యం కాదు సో ఆ గోళం ఇది ఇది ధ్యానం నుంచి పోయి ఇంకా ధ్యానం చేస్తాడు అక్కడ రాతి ముక్కలు ఉంటాయి కదా ఆ రాళ్ళు పెట్టి ఆ కాకుళ్ళు కొట్టుకుంటూ కూర్చున్నాడు ఓ రోజు రెండు రోజులు ఇంకెక్కడ కూడా ధ్యానం కుదరదని హైదరాబాద్ వచ్చేసాడు కాబట్టి వనము అంటే అడవికి వెళ్ళుటా అని అర్థం కాదు వనము అంటే వివిక్త దేశ సేవిత్వం ఏకాంతము పవిత్రమైన ప్రదేశము ఏకాంతములో ఉండ ఎందుకంటే అడవిలో మీకు ఎవరిలో ఉండదుగా అది అడవి అంటే తర్వాత అడవి చెట్టు చేమలతో పవిత్రంగా ఉంటుంది అపవిత్రమే ఉంటుంది అక్కడే ఉండదు కాబట్టి మీరే మీ బస్తీలో మీ కమ్యూనిటీలో మీ ఇంట్లో ఒక వనాన్ని మీరు పెట్టుకోవాలి దాని అరణ్యము అంటారు అరణ్యంలో అధ్యయనం చేశారు కాబట్టి అరణ్యకము అనే పేరు వచ్చింది అరణ్యము అంటే ఏ హృదయంలో ఘర్షణ లేదో ఆ హృదయమే అరణ్యము రణము లేనిది రణముతో నిండినది రణ్యము నా రణ్యం మీ హృదయమే అరణ్యము మీ ఇల్లే అరణ్యము మీరు ఇంట్లో వెళ్ళతోటి ఘర్షణ పెట్టుకోవచ్చు దానికి కూడా గొప్ప గొప్ప జితేంద్రియుడే అయి ఉండాలి ఇంట్లో వాళ్ళతో ఘర్షణ పెట్టుకోకుండా ఉండాలంటే జితేంద్రియుడే అయి ఉండాలి ఏమాత్రం జితేంద్రియత్వంలో తేడా వచ్చినా ఘర్షణ వచ్చేస్తుంది ఎందుకంటే ఎవరి చేతస్తారు వాళ్ళకు ఉంటాయి గోల్స్ వాళ్ళకు ఉంటాయి ఆబ్జెక్టివ్స్ వాళ్ళవి క్లాష్ వస్తుంది మీరు చదువుకుందామంటే ఇక్కడ కూర్చుని అక్కడ కూర్చున్న చదువుకో ఎక్కడ తుడుచుకోవాలని ఒకళ్ళు మీ పుస్తకాలని సర్దేసి పెట్టేస్తారు ఎలా చదువుతారు సైజు ప్రకారం సర్దిస్తారు పెద్ద సైజు ఒక చోట సైజు అదే సైజు ప్రకారం సద్ది ఇంకా మీరు వెతుక్కోవడానికి తల తలగి అయిపోవాలి సైజు ప్రకారం సర్దకూడదు టాపిక్ ప్రకారం ఉపనిషత్తులు గీతాలకు ఏమి లదుట్టుకుంటున్నారు చక్కగా పెద్ద సైజు అన్నీ ఒక ఉండాలి సో ఆ సో మీరు జితేంద్రులై ఉండాలి ఇంట్లో విశ్రాంతిగా ఉండగలగాలి మీ వల్ల ఎవళ్ళకి ఏ త్రెక్టు లేదు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇంట్లో వాళ్ళందరికీ రీచ్ అయిపోవాలి వీడు వీడు ఏ రకమైన హానికారకుడు కాదు అని ఒక బలమైన మెసేజ్ అందరికీ చేరిపోవాలి సో దాట్ దే విల్ లీవ్ యూ లోన్ అప్పుడు మీరు ధ్యానం చేసుకోవచ్చు అది వనమే గృహము కాబట్టి అడవికి వెళ్ళిపోయి ఏదో చేసేక్కర్లా ఇంట్లోనే ఒక అరణ్య వాతావరణాన్ని మనం నిర్మాణం చేసుకోవాలి అక్కడ ఎవళ్ళైతే అటువంటి ఏకాంతమునందు ఎవరైతే రమిస్తారో వాళ్ళు ధన్యులు ధన్యాష్టకం కదా అయితే మరి శత్రువులను జయించాలిగా ఇప్పుడు ఈ రాజుగారు శత్రువులను జయించారు కదా విషయానికి శత్రువులను జయించకపోతే ధన్యుడు అవుతాడు సో శత్రువుల్ని జయించాలి ఎవరిలో తెలిసినండి శత్రువులు బయట ఎవరూ ఉన్నారు శత్రువులు మనలోనే ఉంటారు ఇప్పుడు మనం నడిచి వెళ్తున్నాం అనుకోండి ఎదుర్కొన్నా కూడా వస్తూ ఉంటాడు వాడు దండం పెట్టాల్సిన వాడు వాళ్ళ మన దగ్గర ఉపకారం పొందాడు మళ్ళీ పొందడానికి సిద్ధంగా ఉన్నాడు కనీసం దండమైనా పెట్టాలా అక్కర్లేదా కొన్ని సంచి పట్టుకోకపోయినా దండమైనా పెట్టాలి కదా దండం పెట్టాల్సిన వాడు వాడు దండం పెట్టాడు వాడు జబర్దస్త్గా వెళుతాడు ఉపకారం కావాల్సి వచ్చినప్పుడు చాలా వంగి వంగి దండాలు పెడతాడు ఏ పని లేనప్పుడు దండం పెట్టకుండా వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే మనకి ఏమనిపిస్తుంది ఆయన వీడు ఎంత దుష్టుడు రా అదిప్రస్ వీడికి ఎంత పోగరా అని అనిపిస్తుంది మీకు అలా అనిపించింది అంటే మీ హృదయంలో శత్రువు ఇంకా నిలిచి ఉన్నాడు అని వాడు దండం పెట్టలేదు అనుకోండి అమ్మాయ్యా దండం పెట్టలేదు సేఫ్ ఎందుకని you need not do anything about him you are not obliged even to wish him you are free idi ee freedom meer aalochinchandi i am not joking mere to jok chitna nanu koddu evaraina nadiche valutunte dannam petthe gante you are not free now really freedom it is because you are obliged to him eh vadu dannam pettaledu anukondi what is freedom it is entha freedom undi You enjoy that freedom. That is, even in a human being, a madha, what is a karma, ahankarha, I don't know the name of ahankarha, here is a madha, a karma, a superiority feeling, you don't have the feeling. It's like Gali, vale, Akashap, you are vale, free. If you don't have a karma, you can never be free in life. కాబట్టి ఇప్పుడు మీకు శత్రువు ఎవరు గర్వమే శత్రువు నేను ధనవంతుడననే గర్వమే వాడి శత్రువు నేను అధికారము గలవాడననే గర్వమే వాడి శత్రువు కాబట్టి ఒకప్పుడు మినిస్టరు కార్లో డ్రైవ్ చేసి ఒకడు ఉంటాడు మినిస్టర్కి వాడు మినిస్టర్ వచ్చేప్పుడు డ్రైవ్ చేసి వాడు గా ఎక్కడికో పోతాడు బీడీ కాల్సి కావాలి త్రీ థర్టీకి వచ్చేస్తాను సిద్ధంగా ఉండు గేట్ దగ్గర ఉన్న మినిస్టర్ అంటే హాసాబ్ అంటాడు సరిగ్గా త్రీ థర్టీకి వెళ్ళి ఈయన తెలుగు దిగొచ్చేసి హీ హీ ఫ్యూస్ ఏజీ డ్రైవర్ ఎడీ ఏజీ డ్రైవర్ రెడీ ఏం చేస్తాడు ఈ లోపల వీడు రెండు మూడు నిమిషాలు ఈయన గెంతులు వేస్తూ లోపల ఉడికిపోతూ ఉంటాడు ఈ లోపల వాడు బీడీ పరస్ వస్తాడు ఎలా నేను ఉండమన్నా కదా త్రీ థర్టీ అండి అయినా త్రీ థర్టీ అయినా అంటాడు కూడా చూడండి కదా మాత్రం అంటే కాదురా చాలా ఆలస్య కిట్నాసాప్ త్రీ థర్టీ ఫైవ్ అయినా త్రీ థర్టీ అయినా అయ్యే బయట ఇప్పుడు ఏం చేస్తు రిపీట్ చేయట్ రొటీన్గా చేస్తాడు అతను ఇప్పుడు కాబట్టి అధికారము ఉన్నప్పుడు కూడా మీ అధికారాన్ని తూట్లు పొడిచి వాళ్ళు చుట్టూ బోల్డంతమంది ఉంటారు మీ అధికార గర్వం ఉన్నట్లయితే ప్రతి స్టెప్లోనూ దుఃఖము తప్పదు కాబట్టి మదము అనే ఒక శత్రువు తర్వాత రాగము అనే శత్రువు రాగము అంటే ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు ఆయన కొడుక్కి పిల్లని తీసి పెట్టాడు ఈ అమ్మాయిని వీడి పెళ్ళాడాలి వాడేం చేశాడు ఇంకో అమ్మాయిని ప్రేమించాడు చూడండి అప్పుడు వీడు హృదయంలో ఎంత దుఃఖపడతాడు పైకి చెప్పుకోడు హృదయంలో దుఃఖపడతాడు నేను పెంచి పెద్ద చేశాను వీడి అభివృద్ధిని కోరే కదా నేను పిల్లలు చూశాను అనుకుంటాడు దాంట్లో తన ఆత్మ ఆత్మనష్టామైన సర్వం ప్రియం భోతి అని పాఠం విన్నవాడు కాదుగా కాబట్టి వాడి అభివృద్ధిని కోరి నేను ఇదంతా చేస్తున్నాను అనుకుంటాడు అనుకునే వీడు దుఃఖపడతాడు ఇప్పుడు వీడికి శత్రువు ఎవరు తన రాగమే శత్రు ఈ రాగము అనే శత్రువు చాలా డేంజరస్ శత్రువు మనవడు కుట్టాడు అనుకోండి మనోడి మీద మీరు ప్రేమ పెంచేసుకుంటే కోడలు షీవిల్ నాట్ ఎగ్రీఫ్ అయితే మీరేదైనా ఆవిడికి నచ్చిన విధంగా పిల్లవాడిని ఆడిస్తానంటే ఒప్పుకుంటుంది కానీ ఆవిడ నుంచి ఆవిడ కావాలనుకున్నప్పుడు ఆవిడ నుంచి తీసేసుకుని మీరేదో ఆడిస్తారంటే ఆవిడ ఇష్టపడతాడు అందులో ఈనాటి యంగ్ లేడీస్ వాట్ దే లైక్ వాట్ దే డోంట్ లైక్ ప్రెడిక్ట్ చేయడం కష్టం వాళ్ళకు అనుకూలమైన విధంగా మీరు మనవన్నీ ఆడించాలి తప్ప మీకు నచ్చిన విధంగా మీరు పలవల్ని ఆడించారే I believe you are in trouble. You are in trouble. I have said that I am not saying anything. I have said that. I have said that I have come to my body in a cinema. I have come to my body and I have come to my body. I have said that I have come to my body. I have come to my body. This is the topic. That is the most dangerous cinema it is. అది మనం చాలా దుఃఖానికి గురి చేస్తుంది ద్వేషము ఇవి ఎలా ఉంటాయంటే బెస్టారు వయస్సు వచ్చేసిన వాళ్ళు వాళ్ళు ఇమోషన్స్ని ఇవన్నీ పెంచుకుని కూర్చుంటారు ఇప్పుడు కొత్తగా యువనంలోకి వచ్చిన వాడు ఫ్రెష్గా ఉంటాడు కొత్తగా స్కూల్కి వెళ్తున్నాడు అనుకోండి ఫ్రెష్గా ఉంటాడు వాడు కొత్త పుస్తకాలు వాడి హోంవర్క్లు వాడు ఫ్రెష్గా ఉంటాడు ఈ అరవై ఏళ్ళు రిటైర్ అయిన వాడు వీడి బుద్ధి నిండా ఇమోషన్సే ఇమోషన్స్ గాయములు బ్రూయిజ్డ్ అంటారు బ్రూయిజ్డ్ ఇమోషన్స్ వీడికి ఎన్నో గాయాలు ఇక్కడో గాయం ఇక్కడో గాయం అక్కడో గాయం ఈ గాయాలన్నీ ఉంటాయి వీడల్లో పీస్ శాంతి అన్నది వాడుకుంటు మిస్ఫార్చ్యూన్ సెక్యుములేట్ అయ్యి ఉంటాయి మిస్ఫార్చ్యూన్ సెక్యుములేట్ అయి ఉంటాయి నేను ఒక పెద్ద ఆయన ఉండేవారు ఆయన కలవాలంటే నేను భయపడేవాడు మంచివాడు ఆయన కానీ కలిసినప్పుడల్లా ఏదో మిస్ఫార్చ్యూన్ చెప్తాడు పన్నెండుగురు మనోళ్ళు పద పదముగ్గురు మనవరాళ్ళు ఇంకా మిస్ఫార్చ్యూన్స్ కూడా లోటే ఉంటుంది ప్లెంటీ ఆఫ్ మిస్ఫార్చ్యూన్ ఎవరికో వీడి ఫెయిల్ అయ్యాడు వాడికి ఇంకా ఉద్యోగం రాలేదు బీటెక్ ప్లాస్ అయిడ్ ఉద్యోగం రాలేదు ఒక ఆయన చెప్పారు బీటెక్ ప్లాస్ ఉద్యోగం రాలేదు నేను హైదరాబాద్ నగరంలో ఈరోజు పదకొండు వేల మంది ఉన్నారు బీటెక్ ప్లాస్ ఉద్యోగం రాని వాళ్ళు మీరు ఏమీ చెప్పకండి అని బీటెక్ పాస్ అయిన వాళ్ళకి ఉద్యోగాలు ఏం లేవు బీటెక్ పాస్ అవ్వడం అంటే ఒకప్పుడు బీఏ పాస్ అవడం ఎలాంటిదో అలాంటిది ఇట్ హ్యాస్ నో వాల్యూ ఎట్ ఆల్ సో కాబట్టి ఇలాంటి బ్రూజ్డ్ ఇమోషన్స్ ఉంటాయి హర్ట్స్ అలా ఎక్కువలే టైప్లో ఉంటాయి వాళ్ళు దే లాస్ట్ ఆల్ దేర్ చీయర్ లైఫ్ ఉత్సాహం ఏం మిగతా సంసారంలో తర్వాత శరీరంలో సత్తు ఉండదు ఎవేవో వ్యాధులు పొనసూపుతాయి అవి వాడిని కురంగతీస్తూ ఉంటాయి శరీరానికి తోడు ఈ మానసికమైనటువంటి దుఃఖంతో వాడు కృంగిపోతూ మోస్ట్ అన్హ్యాపీ ఎగ్జిస్టెన్స్ పెద్ద వయసులో అజాగ్రత్తగా ఉన్నట్లయితే అన్ని ప్రమాదాలు ఉన్నాయి సో కానీ వీడియో రాగము ద్వేషము వీటన్నిటినీ జయించి భగవద్గీత పుస్తకం వేదాంత శ్రవణము జపము ధ్యానము పెట్టుకుంటే మరి టైం చాలుదారు టైం చాలుదారు ఇంకోవాళ్ళని అనుకుంటారు ఎప్పుడు మా నాయనగారు ఎప్పుడు దొరకన కూడా దొరకరు ఎప్పుడు ఆయన పుస్తకాలు ఆయన జపము ఆయన ధ్యానంలో ఉంటారు ఆయన పట్టుకోవాలంటే కూడా మాకు దొరకట్లేదు మాతోటి మా దగ్గరికి రమ్మంటే కూడా రాకుండా ఆయన అలాగా శాస్త్రశ్రవణం చేసుకుంటూ కూర్చుంటున్నారు అని వాళ్ళు అనుకుని వాళ్ళు కంప్లైంట్ చేస్తారు ఆ కంప్లైంట్ని మీరు సీరియస్ గా తీసుకోకూడదు అది కంప్లైంట్ కాదండి అది కంప్లైంట్ కాదు దే ఆర్ కాంప్లిమెంటింగ్ యూ దే ఆర్ నాట్ కంప్లైనింగ్ కాంప్లిమెంట్ చేస్తున్నారు మనవ స్వభావం ఉంటుంది కాంప్లిమెంట్ చేస్తున్నారు ములపుడు వెంకటరమణ్ రాస్తాడు మా ఇంటికి మీరు భోజనానికి రండి అని పిలుస్తాడు పిలుస్తా ఎందుకంటే మొన్నే వచ్చాను మళ్ళీ మళ్ళీ అస్తమానం మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని అంటాడు వీడు ఎవరండి వీడికి వీడు రాకపోయినా పర్వాలేదని పిలిచి వాడుకుంటున్నాడు వెళ్ళాలి అని ఆయనకుంటుంది ఇంకొక్కసారి పిలిస్తే వెళ్దామని అనుకునేప్పుడు ఈయన పిలవడం మానేస్తాడు మరొక్కసారి పిలిస్తే తీరా వచ్చేస్తాడేమో అని వాడు పిలవడం మానే పిలిచారా ఎలా ఉంటుందా కరెక్ట్ గా ఇంకొకసారి ఆయన పిలిస్తే ఆయన వచ్చేసేవాడు ఆ టైంలో స్నాప్ అయిపో సో సంసారము చాలా సంసారంలో పడకూడదు సంసారంతో సంసారానికి అభావం ఉండాలి దాని అర్థం ఏంటంటే ఇగో ఈ అరిషడ్ వర్గము జయించి తరాగము క్లేషము మోహము మోహము చాలా అంటే భ్రమానార్థం వెల్యూషన్ ఏమిటంటే డబ్బు ఏదో పోగేసి పెట్టిన పెట్టుకుంటాడు కదా ఈ డబ్బు నన్ను రక్షిస్తుంది అనుకుంటాడు నో ఇట్ మోన్ నిజానికి ఒక సైకాటిస్ట్ నేను అడిగాను కానీ ప్రతి సందర్భంలోనూ ఒక సేఫ్టీ ప్రికాషన్ పెట్టుకోవాలనిపిస్తుంది అది ఏమిటండి నేను అడిగాను దానికి ఒక కథ చెప్తారు కథ ఎప్పుడు కూడా ఎక్స్ట్రీమ్ తీసుకుపోతారు మేక జోకౌట్ ఫైట్ వాడు బస్సు ఎక్కుతాడు కండక్టర్ ఇట్నుంచేటో వాటి నుంచి వస్తుందిగా ఇట్టి నుంచి వెళ్తూ ఉంటే రూపాయి ఆ కండక్టర్ అక్కడ దాకా వెళ్ళిపోయి నిలకొండి ఉంటాడు అక్కడదాకా వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి లోపల వీడు కూర్చుంటాడు సీటు దొరుకుతుంది కూర్చుంటాడు మళ్ళీ కండక్టర్కి మళ్ళీ ఇంకో రూపాయి టికెట్టుకుంటాడు ఆ పక్కన గమనించి అదేవిటి వీడు ఇందాక కొట్టాడు కదా వాళ్ళు కొల్లాడేమిటో కాదు వచ్చి ఎరా ఇందాక కొన్నావు కదా మళ్ళీ ఇందుకు కొన్నామని అడుగుతాడు అంటే అది పోతే అని చెప్తాడు సార్ ఆ సిండ్రోమ్ ఎలా ఉంటుందో అప్పుడు వాడికి అక్కడికి ముందు వాడికి స్టన్ అవుతాడు వీటి విద్యార్థులు పోలాలి అప్పుడు వాడు తెలివైన ప్రశ్న వేస్తాడు మరి ఇది కూడా పోతే ఏం చేస్తావాడు పాస్ చూపిస్తాడు నేనేమంత తెలుగు తక్కువ వాళ్ళు కాదు చూడు పాస్ వన్ మంత్ పాస్ అది దీన్ని సైకాలజీలో దాన్ని ఒక సిండ్రోమ్ ఇప్పుడు అబ్సెసివ్ సమ్ సిండ్రోమ్ ఇన్స్కే అబ్సెసివ్ కంపల్సివ్ సిండ్రోమ్ ఓసిఎస్ అప్సెసివ్ కంపల్సివ్ సిండ్రోమ్ ఇంటికి తాళం మూడు సార్లు వెరిఫై చేసి కిందకి దిగి మళ్ళీ ఫోర్త్ టైం వెరిఫై చేసుకొస్తారు అది ఇలా లాగి లాగి దొక్కు తాళం చేతులు అంటే మీరు లాగి మీరు వెరిఫై చేసేప్పుడు ఇంకొస్తుంది ఫూల్ క్వాలిటీ మేకింగ్ ఉంటుందండి మీరు కొంచెం గట్టిగా లాగితే అవేమి తలాలేవన్నీ ఆపమండి వాడు వాడు హీ ఇస్ డిటర్మిండ్ ఇట్ వాంట్ స్టాప్ ఉంటే మీరు ఏదో వేయాలి కాబట్టి వేయడమే తప్ప వాళ్ళు డిటర్మిన్ పెర్సన్ కింద వీ షుడ్ నో దాట్ ఎనీవే సో దీన్ని నేను అడిగాను ఒక ప్రొఫెసర్ని ఏమంటే ఇది ఏమిటండి ఇట్స్ సిండ్రోమ్ అని చెప్పాడు అని దృష్టాంతం ఏం చెప్పాడంటే అబ్సెసివ్ కంపల్సివ్ సిండ్రోమ్ లాంటిది ఇది కూడాను సేఫ్టీ సిండ్రోమ్ ఎప్పుడు సేఫ్టీ నెట్ పెట్టుకుంటూ ఉంటాడు పైన నడిచేవాడు ఈ సర్కస్లో పైన నడిచేవాడు కింద నెట్ ఒకటి ఉంటుంది ఆ నెట్గా చూడదు అది ముందే ఫిక్స్ చేసేసుకునే అప్పుడు పైకి ఎక్కుతాడు ఆ పై అడుస్తాడు వాడి మనస్సులో నేను ఒకవేళ జారిపోతే కింద నెట్ ఉందలే సేఫ్టీ నెట్ పెట్టుకుంటాడు ఈ సేఫ్టీ నెట్ పెట్టుకున్నవాడు శ్రీరామకృష్ణ వారు ఏమన్నారంటే ఈ సేఫ్టీ నెట్ పెట్టు ఆయన భాషలో ఆయన చెప్పారు సేఫ్టీ నెట్ పెట్టుకున్నవాడు వాడు సంసార బంధం నుంచి బయటపడడం కష్టం ఒకటి అని చెప్పారు ఈ షుడ్ గివ్ అప్ అని చెప్పారు ఏ సేఫ్టీ నెట్టు లేకుండా ఫ్యూచర్ అన్సెప్టెన్గా అన్సెప్టన్ అంటే తెలియదు కాదు ఎవరి దగ్గరకు వెళ్తే తెలుస్తుంది కదా అంటే అది మీ మోహము వాడికి తెలియదు ఎవరి దగ్గరికి వెళ్తే ఎలా తెలుస్తుంది వాడికి తెలియదు మీ మోహం చేత అలా అనిపిస్తుంది ఫ్యూచర్ ఈజ్ అన్సెప్టెన్ యూ రియలైజ్ దాట్ దెన్ ఫ్రీ ఫ్రమ్ ది ఫ్రమ్ ది బర్త్డే ఆఫ్ ఫ్యూచర్ అటువంటి అన్సెప్టెంటీని ప్రేమించటము సేఫ్టీ నెట్ సేఫ్టీ నెట్ ఫిజికల్గా సేఫ్టీ నెట్ ఒకటి ఉండొచ్చు బట్ మెంటల్లీ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ దట్ సిండ్రోమ్ అబ్సెసివ్ కంపల్సివ్ సిండ్రోమ్ ఉండకూడదు సేఫ్టీ సిండ్రోమ్ ఉండకూడదు అంటే అయితే ఇన్సూరెన్స్ పాలసీ ఉంది కాబట్టి నాకు పర్వాలేదు అనుకుంటాడు పోనీ కొంచెం పెద్ద పాలసీ చేస్తే మంచిదేమో అనుకుంటూ ఉంటాడు అలా ఆలోచించుకుంటూ బ్రతుకుతూ ఉంటాడు దట్ ఈజ్ ఏ సిండ్రోమ్ యూ షుడ్ గెట్ ఆ ఫాల్ దిస్ సిండ్రోమ్ ఇప్పుడు బాగానే ఉన్నాను జ్వరం వస్తే నాకేమవుతుంది ఏమో ఏమవుతుంది ఎవరు లేరుగా ఇప్పుడు నాకే జ్వరం వచ్చిందనుకోండి ఏమవుతుంది ఏమో ఏమవుతుంది ఇప్పుడు దాని గురించి ఏదైనా మనం ఆలోచన చేస్తే మంచిది కదా గడిద్ద సింట్రోమ్ గడిద్దేశ్రోమ్ వచ్చినప్పుడు చూసుకుందాం లేవద్దంటే అసలు ఆ టాపిక్కే ఉండదు వచ్చినప్పుడు అవుతుంది అయ్యేది అవుతుంది ఏదో రెస్పాన్స్ ఉంటుంది కాబట్టి అదే యూ హ్యావ్ టు గివ్ అప్ ఈ నెట్స్ ఈ సేఫ్టీ నెట్స్ అని మనం అనుకున్నవి అవన్నీ కూడా మోహంలోకే వస్తాయి అవేమీసి నెట్స్ కావు కాబట్టి వీటన్నిటినీ జయించినవాడు వీళ్ళే శత్రువులు వీడికి శత్రువులు వాళ్ళే ఊళ్ళో వాళ్ళే వాళ్ళు భ్రమంతే మనకున్న శత్రువులు ఇవ్వే మన మోహం ఆత్సర్య ఇవే శత్రువులు మనం ఎప్పుడు ఇంకొకటితో కంపేర్ చేసుకుంటూ బతుకుతాం అదో శత్రువు ఈ శత్రువులను వీటిని అరీషాడ్ వర్గము అని అంటారు ఈ శత్రువులందరినీ జయించేశాడు యోగరాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు రాజ్యం అంతా తన అధీనంలో పెట్టుకున్నాడు అంటే మీడి రాజ్యం ఏమిటి యోగ రాజ్యము యోగము అంటే ఏమిటి జ్ఞానము యోగ శబ్దానికి జ్ఞానం అనర్థం లేకపోతే యోగ శబ్దానికి యూనిసమ్ అంటే ఈశ్వరుని తోటి ఐక్యము అదే రాజ్యము అదే అధికారం ఈశ్వరుని తోటి ఐక్యం ఎలాగా భావనాత్మకంగానే ఐక్యం భావన వల్లనే వేరే ఐక్యమే ఉండదు మామూలుగా ఫిజికల్గా ఈశ్వరుడు మీకంటే వేరు ఫిజికల్గా ఈశ్వరుని కంటే మీరు వేరు అన్నప్పుడు ఐక్యం అనేది ఏమి ఉండదు వాటి ఐక్యాల ఐక్యమే ఉంటుంది వేలు కౌగులించుకుంటారు అన్సేమి కౌగులించుకుంటారు ఊరికే ఏదో సమ ఐడియా ఐక్యం అనేది కుదరదు ఐక్యం అనేది ఎప్పుడంటే భావనారూపంగానే సంభవం అవుతుంది అంటే మీరు ఈశ్వర భావనలో ఉంటారు దీనికి శ్రీరామకృష్ణ వారు దృష్టాంతం చెప్పారు ఆయన ఏం ఈ చెప్పానేమో ఇక్కడే ఆల్రెడీ చెప్పానేమో పక్షి గృడ్డును పొదుగుతుంది దాని దృష్టి అంతా గురుడ్డు మీదే ఉంటుంది తోట చూస్తూ ఉంటుంది ఆ చూపులు శూన్యంగా ఉంటాయి చెప్పారు శూన్య దృక్కులతో చూస్తూ ఉంటుంది చుట్టు గీతా క్లాస్లో చెప్పారు శూన్య దృష్టితో చూస్తూ ఉంటుంది లుక్ శూన్య దృష్టితో చూస్తుంది ఎందుకని దాని దృష్టి శూన్యంగా ఉంది దానికి తెలివితేటలు లేవంటే ఆ దానికి చాలా తెలివితేటలు ఉన్నాయి ఆ ఫోకస్ అంతా గుడ్డు మీద పెట్టుకోండి ఆ రకంగా మనం సంసారం కాస్త చాలా ఫోకస్డ్గా తెలివిగా చూస్తున్నాము అంటే మనకి ఈశ్వరుడి మీద దృష్టి లేదు సంసారం చేసి వేకెంట్గా మీరు చూస్తున్నారనుకోండి సపోజ్ అంటే మీ దృష్టి అంతా ఆ మీద ఉన్నది ఆ హృదయంలో ఉండే ఈశ్వరునిపై ఈశ్వరుని మీద దృష్టి ఉండుట దట్ ఈస్ ది కమ్యూనియన్ దాన్ని యూనిజన్ అంట దానికి యోగము అని అదే రాజ్యము అదే సామ్రాజ్యము ఆ సామ్రాజ్యాన్ని వీడు స్వాధీనం చేసుకున్నాడు తర్వాత ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడు జ్ఞాత్వా మతం ఉపనిషత్తులు దేన్ని బోధిస్తున్నాయో దానికి మతము అనిపారు మతముండే రెలిజీయన్ అని కాదు ద విషం ఆ విషం తెలుసుకున్నాడు దాంతో ఏమైందంటే ఒక దర్శనము విద్య విద్యలలోకెల్లా గొప్ప విద్య పర ఆత్మవిద్య అధ్యాత్మవిద్య విద్యానామన్నాడు శ్రీకృష్ణ విద్యలలోకల్లా గొప్పది ఆత్మవిద్య ఇంత విద్యలన్నీ అనాత్మవిద్యలన్నీ సెకండరీ ఆత్మవిద్యయే ఆత్మవిద్యయే పరా విద్య కనుక ఆ పరా అంటే సర్వా సర్వోత్కృష్టమైన ఆత్మవిద్య ఏదైతే కలదో ఆత్మవిద్యకు వీడు కట్టుబడిపోయినాడు ఇంగ్లీష్లో ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఏమని హీజ్ వెడెడ్ టు సెల్ఫ్ నాలెడ్జ్ అయితే మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఉన్నారనుకోండి హీజ్ వెడెడ్ టు మ్యాథమెటిక్స్ అప్పుడప్పుడు ఈ నాటకాలు సినిమాలు డైరెక్ట్ చేసి వాళ్ళు కొంత సెంటిమెంట్ కూడా పెడతారు భార్య అడుగుతుంది మీరు మ్యాథమెటిక్స్ని పెళ్ళాడారా నన్ను పెళ్ళాడారా చూసారు వెళ్ళాడు ఓ సైంటిస్ట్ని మీరు సైన్స్ని పెళ్ళాడకపోయారా నన్నెందుకు పెళ్ళాడారు మధ్యలోను అంటూ ఆ ఎక్స్ప్రెషన్ అర్థమైంది కదా ఆ రకంగా ఇక్కడ కాంత అంటే వివాహం చేసుకోవడం అంటే అదేదో మళ్ళీ దానికి లేనిపోయిన అర్థాలు మీరు కల్పించకొద్దు అక్కడ ఫిజికల్గా ఏమీ లేదు ఆ ఆత్మవిద్యకి వీడు వెజెడ్ అయిపోయాడంటే వీడు వీడు మీరు పెళ్ళాడింది ఉపనిషత్తులనా నన్న అంటే ఉపనిషత్తులు అన్నట్టుగా సో పరాత్మ విద్య కాంత దానికి వెల్లెడ్ అయిపోయాడు వాడు అప్పుడు రాగద్వేషాది ఆ శాంతశత్రువులు లేరు ఫ్రీడమ్ ఈశ్వరునిపై మనస్సు ఫోకస్ అయి ఉన్నది ఈ సంసార వాసనలన్నీ కరిగిపోతాయి అప్పుడు తర్వాత ఏకాంతంలో ఉంటున్నాడు ఏకాంతమే వాడి గృహం లోపల ఉండే ఏకాంతమే వాడి యొక్క నివాస స్థానము తర్వాత ఆత్మవిద్య అనే ఆమెయే ఆత్మవిద్యయే తన జీవిత సహచారినయా అన్నట్టుగా విద్యాశబ్దం శ్రీలింగ శబ్దం అందుకోసం కాంత అన్నారు అందుకే ఏదో ఆడా మంగళ సంబంధం ఏం కాదు సో ఆత్మవిద్యయే నా జీవిత సహచారి అన్నట్టుగా ఆత్మవిద్యకి కట్టుబడిపోయి ఉండిపోతుంది అలా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ ఏకాంతంలో ఆత్మనిష్ఠులే ఉంటారే వాళ్ళండి ధన్యులంటే అంటుంది కదండి శ్లోకం ఉందా ఈసారి చూడండి ఆ శ్లోకాన్ని మొత్తం అంతా కవర్ అయింది చెప్తుంటే మంచిగా మనస్సుకి వస్తుంది అహ మొట్టమొదట ఈ పని చేయమన్నారు ఎంత శత్రువులని జయించుట మొట్టమొదట బిగిందే ఆత్మవిద్య ఆఖరణ వస్తుంది మొట్టమొదట తత్వముషో ఉండడము రాగద్వేషాలను కలిగి ఉండడం ఇది ఆధునికంగా అలా తయారైంది తత్వమశ్రీ అనేది చదువుతాడు రాగద్వేషాలని పెంచుకుంటాడు దీంట్లో అంటే నాకు అలా అనిపిస్తుంది ఏమనిపిస్తుందంటే జనులు మనం జనులంటే ఎవరు మనమే ఎవరినో తప్పు పట్టడం అభిప్రాయం కాదు అందుకే మానవుని స్వరూప స్వభావాలని అర్థం చేసుకునే ప్రయత్నమే ఎందుకంటే హ్యూమన్ కాన్షియస్నెస్ని అర్థం చేసుకోవాలి యువర్ టు స్టడీ హ్యూమన్ కాన్షియస్నెస్ ఈగాయిక్గా స్టడీ చేయకూడదు ఈగాయిక్గా స్టడీ చేసి వాడు ఎలా చేస్తాడు నేను వీళ్ళ కంటే గొప్పవాడిని అనే ఒక అహంకారంతో స్టడీ చేస్తాడు అలా స్టడీ చేయకూడదు మరి అయితే హ్యూమన్ కాన్షియస్నెస్ని స్టడీ చేయడం మానేసి కూర్చోవాలి అది తప్పే to study స్టడీ హ్యూమన్ కాన్షియస్నెస్ హ్యూమన్ కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది అంటే పూజలు చేస్తారు కానీ రాగిద్వేషాల నుంచి మనం బయటపడాలి అని అనుకోం కూడా అనుకోరు పెద్ద పెద్ద పూజలు చేసి రాగద్వేషాల నుంచి మనం బయటపడాలనే జ్ఞానమే కలుగుతుంది తీర్థయాత్రలు చేస్తారు రాగద్వేషాలని అట్టి పెట్టుకుంటారు తప్ప దీన్ని మనం వదులుచుకోవాలని అనుకోరు పైగా కొత్త కొత్త రాగద్వేషాలని కల్పించుకుంటూ ఉంటారు అది కూడా అలాగే చేయాలనే భ్రమ కూడా పడుతూ తర్వాత సేవా కార్యాలు చేస్తారు రాగద్వేషాలని పెంచుకుంటారు వాళ్ళకన్నా మేము ఎక్కువ సేవ చేస్తున్నామం లేకపోతే మీరు సేవ చేస్తుండగా రాగద్వేషాలు తప్పనిసరిగా నిర్మాణం అవుతాయి అంటే ఇక్కడ సందేహమే లేదు ఎందుకంటే మీరు సేవ చేయాలంటే ఏం చేయాలి దుఃఖం ఉన్నవాడి దగ్గరికి వెళ్ళాలి వాడైనా మీ దగ్గరికి రావాలి మీరు వాడి దగ్గరికి వెళ్ళాలి వాడు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు స్పాంటేనియస్గా వాడి కొంత సేవ చేసి దానికి సేవా అని పేరు పెట్టకుండగా కర్తృత్వ భావన కూడా లేకుండా కొంత సేవ చేసేసి ఈశ్వరార్పణ వస్తూ అని మీరు ఫ్రీ అయిపోయారనుకోండి దట్ విల్ నాట్ గివ్ యూ ఫ్రస్ట్రేషన్ దాంతో ఫ్రస్ట్రేషన్ ఏ ఉంది ఆన్ ది స్పాట్ ఏదో మీకు సేవ చేసే అవకాశం లభించింది చేసేస్తారు యు ఆర్ డన్ విత్ ఇట్ అలా కాకుండా మనం ఇంత సేవ చేస్తున్నాం కదా దీనికి ఒక చిన్న ఆఫీస్ పెడదాం అక్కడ ఒక లెక్కలు పెట్టడం చందా పుస్తకాలు వేయడం డబ్బులు వసూలు చేయడం దానికి ఒక స్ట్రక్చర్ పెట్టడం అంతా చేశారనుకోండి ఇప్పుడు మీరేం చేయాలి దుఃఖం ఉన్నవాడు మీ దగ్గరికి రావడం కాదు మీరు దుఃఖం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి దుఃఖం ఉన్నవాళ్ళు జుబ్లీ హిల్స్లో లేరనుకోండి మరి ఎక్కడున్నారో తెలుసుకుని పాలసీ గుట్టలు ఉంటే అక్కడికి వెళ్ళాలి ఎక్కడ ఉంటే అక్కడికి వేరేవారు మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు బిగ్గెస్ చూస్తూ ఉంటాడు వీరేవాడిరా అంటే మీకు అందరికీ సేవ చేయడానికి వచ్చాను నేను అని మీరు డిక్లేర్ చేయాలి అంటే వాళ్ళు బిలబిలబిల బిల్లాడుతూ వస్తారు అప్పుడు మీరు సేవ చేస్తూ ఉంటే వాళ్ళలో కూడా మిమ్మల్ని తిడతాడు వాడికి చేశాడు నాకు చేయలేదు అని చెప్తాడు అప్పుడు వాడిని మీరు ఎరా సేవ చేయడానికి వస్తే అంత మాట అంటావా అని మళ్ళీ మీరు తిరగబడతారు వాడికి ఆ పోయా సేవ అనుభవం అంటాడు మీ అహంకారానికి పెద్ద దెబ్బ ఇలా ఉంటుంది ఊరికే మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను దీంట్లో బోళ్ళని ఫ్రస్ట్రేషన్స్ వస్తాయి మీరు ఎవడికో డబ్బు ఇచ్చి సేవ చేయడానికి పంపించారనుకోండి వాడేమో దాన్ని దుర్వినియోగం చేస్తాడు వాడిని కాపలా కాస్తూ ఉండాలి కాబట్టి రాగద్వేషాలకి బానిస కాకుండా సేవ చేయడం అన్నది చాలా కఠినమైన విషయం కొంతమంది మహాత్ములు చేస్తూ ఉంటారు అలా రాగద్వేషాల బారిని పడకుండా ఆ ఫ్రీడమ్ని లూజ్ కాకుండా అలా ఫ్రీగా ఉంటూ అలా చేస్తూ ఉంటారు ధన్యులే కానీ సాధారణంగా సేవా కార్యాలు చేస్తామని చెప్పి రాగద్వేషాలు పెంచుకుంటారు తర్వాత ఆశ్రమాలు రాగద్వేషాలు పెంచుకుంటారు మఠాలు మతాలు మత ప్రచారకులు ధర్మాచార్యులు వేదాంత బోధకులు కూడా రాగద్వేషాలను పెంచుకుంటారు చూడండి ఈ రాగద్వేషాలు అన్నది కేవలం లౌకికులకే ఉంటాయని అనుకోవడం చాలా పొరపాటు కాబట్టి ఈ సత్యాన్ని హ్యూమన్ కాన్షియస్నెస్ ఈజ్ లైక్ దాట్ ఇంట్లో ఎవరిలో ఫలానా వాళ్ళు అలా ఉన్నారని మనం అంటలేదు ఎంటైర్ హ్యూమన్ కాన్షియస్నెస్లోనే రాగద్వేషాల నుంచి బయటపడేటువంటి ఉత్సాహం చాలా అరుదుగా ఉంటుంది కాబట్టి మీరు ఆత్మవిద్య మాట తర్వాత చూదురు కానీ మొట్టమొదట ఈ రాగద్వేషములకు అతీతంగా ఈ అంతశత్రువులను మీరు జయించుడు ఆదౌ విజిత్యజిత్య విషయాన్ని మదమోహరాగద్వేషాది శత్రుగణం విషయాన్ని కూడా అది నేను మిస్ చేయను విషయములను కూడా జయించాను విషయములు అంటే ఏమిటి ఇప్పుడు మ్యూజిక్ ఉంటుందనుకోండి మ్యూజిక్ మీకు వినడానికి ఇష్టం మీరు వినచ్చు అది విషయము కానీ నేను ఆ మ్యూజిక్ అంటే చెవి కోసుకుంటాను అంటే అది మీరు బానిసైపోయారు అది తప్పు దాన్ని మీరు జయించాల్సి ఉంటుంది సినిమా ఉందనుకోండి మీరు చూడొచ్చు చూడొచ్చు తప్పారు కానీ మీరు అలా టీవీకి కట్టుబడిపోయి అదే చూసుకుంటూ రోజంతా టీవీ చూస్తూనే గడిపారనుకోండి ఇప్పుడు ఒక ఒక ఫిలాసఫర్ ఉన్నాడు ఏమన్నాడంటే ఇప్పుడు అట్ ప్రజెంట్ సిక్స్టీస్ సెవెంటీస్లో ఉన్నవాళ్ళు They are uh, the outcome of, uh, or the, they are the children. Children are the outcome. They are the children of culture and religion and whatever. Whereas, uh, present young people in Nardvishara, they are the children of television. They are the children of television. Listen. I think they are the children of the world. నాకు బాల్ కావాలి ఆడుకుందుకు కొనిపెట్టమన్నాడు నేను కొనిపెట్టాను టైం కాకడం ఉంది కొనిపెట్టాను వెళ్ళిపోయాడు వాడికి అర్థమైంది వీళ్ళు అడిగితే కొనిపెడతాడు మళ్ళీ వార్ అవర్ మళ్ళీ వచ్చాడు ఏదో పేరు చెప్తున్నాడు నాకేదో పిఎస్ ట్వంటీ ఏదో కొనిపెట్టమని ఆ పిఎస్ నాకు అర్థం కాలేదు వాడి భాష ఆఖరికి ఏమిటని ఎంక్వైరీ చేస్తే వీడియో గేమ్ వీడియో గేమ్ కొనిపెట్టమని నేను చెప్పాను తర్వాత చూద్దాం వీడియో గేమ్ కొనిపెట్టకూడదు పిల్లలకి వాడు ఇంట్లో కూర్చుని చూసుకుంటూ కాలక్షమం చేస్తుంది దానివల్ల వాడు బయటికి వెళ్ళి చక్కగా మైదానంలో ఆడుకునే ఆ ఫ్రీడమ్ లేకుండా అయిపోతుంది మైండ్కి రజోగుణం పెరిగిపోయి ఎక్సైట్ అయిపోయి పుస్తకాల మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతాడు బైనామిక చూడడానికి మనస్సు ఫోకస్ చేయలే ఆ పోతుంది వాడికి ఈ లూజెస్ దట్ న్యాప్ కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టువే వీడియో గేమ్ టు హేమ్ సో చూసారా దే ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ టెలివిషన్ చిల్డ్రన్ ఆఫ్ విషన్ వీళ్ళు చిల్డ్రన్ ఆఫ్ టెలివిషన్ దే ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ టెలివిషన్ అందరూ అంతే అన్ని మతాలు అంతే అన్ని వర్గాలు అంతే అన్ని వర్ణాలు ఉంటాయి దీంట్లో డిఫరెన్స్ ఏమి లేదు అంటే అర్థం ఏమిటి విషయము రూపము దానికి బాధ సేపు ఇంకా కొంతమంది ఉంటారు భోజనం గురించి వాళ్ళు చెప్పే మాటలు వింటే ఆశ్చర్యం విషయం ఓ మహాపండితుడు ఒక ఆయన ఉండేవాడు ఆయన అంటాడు నాకు హైదరాబాద్ ఇష్టం కాదండి చెన్నై చాలా ఇష్టం ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు తాజా కూరలు అక్కడ దొరుకుతాయి హైదరాబాద్లో బాగా దొరక ఉన్నాయి తాజా కూర కొనుక్కుని ఆ రోజు వంకాయ ఆ రోజు కొనుక్కుని దాన్ని ఆ రోజు కూర చేసుకు తింటే ఉన్న శోభ నిన్న కొన్ని నిన్నటి వంకాయలు ఈవేళ కొన్ని తింటే ఉండదు తాజా కోరలు అని అన్నాడు కాబట్టి ఐ ప్రిఫర్ టు లివ్ ఇన్ చెన్నై అని అన్నాడు పండితుడు వేదాంతమంది చదువుకున్నాయని అలా మాట్లాడితే ఆశ్చర్యం అంటే ఆ రస రసానికి ఏదో భోజనం చేస్తాం కూర వేసుకుని తింటాం తప్పేం కాదు కానీ రసానికి బానిసాద్ట దాని ఎఫెక్ట్ మీకు మనిషిలో కనపడుతూ ఉంటుంది మనిషి బల్కీగా ఉంటాడు హెవీగా ఉంటాడు డయాబెటీస్కి ట్యాబ్లెట్ మింగితూ ఉంటాడు ఏవో ఇలాంటివి ఏవో ఉంటాయి దీని ఎఫెక్ట్స్ అన్నీ కనపడతాయి అంటే అలా ఉన్నప్పుడల్లా ఇలా అయితే అయి లేదు కానీ అలా ఆ లక్షణాలవి దట్ ఈజ్ హౌ థింగ్స్ వర్క్ రసనేంద్రియాన్ని జయించలేకపోయాడు అని చెప్పవచ్చు కొంత ఒబేసిటీ అండ్ డయాబెటీస్ లక్షణాలు ఉన్నాయంటే వీడు రసనేంద్రియాన్ని జయించలేకపోయినాడు ఇట్ ఈజ్ ఏ టెస్ట్ ఇట్స్ ఎ నెగిటివ్ టెస్ట్ అంట అంటే ఆ రెండు ఉంటే రసనేంద్రియాన్ని జయించలేకపోయినాడు ఒకప్పుడు రసనేంద్రియాన్ని జయించిన వాడికి కూడా ఉండొచ్చు డైబెటీస్ దట్ ఈస్ ఎ డిఫరెంట్ కాన్వర్స్ నీడ్ నాట్ బిట్రూ అలా ఇట్ వర్క్స్ లైక్ దాట్ కాబట్టి రసనేంద్రియమును జయించవలము గంధము గంధం అంటే పెర్ఫ్యూమ్స్ అని పెట్టుకోకూడదు అవేవో వాటంత తల్లి లభించిన వాటిని స్వీకరించాలి తప్ప పిచ్చి పెట్టుకోకూడదు అలాగే శబ్దము స్పర్శ స్పర్శ అంటే నా దూకైన వస్త్రములనే ధరించాలని నా తర్వాత హంసతూలిక తల్పము ఇత్యాదులు కావాలని అలాంటి ఛాతస్వం పెట్టుకోకూడదు ఉన్నదంతా కాలక్షేమం చేయటం అలవాటు చేసుకోవాలి అవి ఏవో ఉండి వివో వాటి మీద ఫోకస్ పెట్టుకోకూడదు ఆ విధంగా విషయములను జయించవలను అవి మనకి ఉండాలి తప్ప వాటికి మనం అధీనం అయిపోకూడదు అనే విషయాన్ విషవ త్యజ అన్నారు మీదన్నదేమి అవును అవధూత గీతలో విషయాన్ విషవత్యజ విషయములను విషమును విడి విషమంటే ఏం చేస్తారు త్రోహకస్తాయి అలాగే ఈ విషయములను ఈ త్రోజనస్తాయి ఏదో భోజనం ఏదో భోజనం చేయాలి కాబట్టి చేసేయటం అంతేకాని రుచులు నాకు ఈ రుచి కావాలి ఆ రుచి కావాలి అని అలా పెట్టుకోకూడదు అప్పడాలు ఉన్నాయి అప్పడ లేకపోతే సాంబారు ఉండే అప్పుడ లేకపోతే ఎలా కుదురుతుందని చెప్పేసి అలా చేయకూడదు అప్పుడు ఉంటే లేకపోతే లేదు అంతే సో ఆరోగ్యంగా ఇప్పుడు శ్లోకం పూర్తయింది ఆదౌ విజిత్య విషయాన్ మదమోహరా గద్వేషాది శత్రుఘణం ఆహృతయోగరాజ్యా జ్ఞావా మతం సమనుభూయ పరాత్మవిద్యాకాఖం వన గృహే విచర త్యక్ గృహే రతిమోగతిహేతుభూత ఆత్మేక్షయపనిషదర్థరసం పిబంతో వేతస్పృహా విషయభోగపే విరక్ ధన్యాశ్చర విజన విరక్తసంగా ధన్యా చర ధన్యులు సంచరిస్తూ ఉంటారు ఎక్కడ విజనేషు ఏకాంతంలో పది మంది ఒక చోట గుంపు గూడుతున్నారంటే యూ అబౌట్ దాట్ ఇప్పుడు అంచతనే నేను చెప్తూ ఉంటాను అంటే దాని స్పిరిట్ నేను మనసులో భావం చేసి చెప్తాను విన్నవాళ్ళు దేమే టేక్ ఇట్ ఏమైనా టేక్ ఇట్ దేమే లైక్ ఇట్ దేమే నాట్ లైక్ ఇట్ ఇప్పుడు ఒక ఏదో అక్టోబర్ లో కోర్స్ ఏదో ఉంది టూ మంత్స్ కోర్స్ దానికి రండి అంటే ఇండియాలో పెళ్లి ఒకటి ఉందన్నాడు నీకెందుకే పెళ్లి ఇండియాలో ఎవడో పెళ్లి చేసుకుంటే నీకెందుకే ఏం వాట్ ఆర్ ది థాకింగ్ నీకు ఉపనిషత్వం మైత్రేయీ బ్రాహ్మణం నీకు ఇంట్రెస్ట్ ఉంది అప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఏమి ఇంట్రెస్ట్ వాట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్ ఎవరు పెళ్లి మేనత్వ కొడుకో మేనమావ కొడుకో ఎవరితో పెళ్లి ఉంటుంది వేలు విడిచిన బావమరదేవి కూతురు పెళ్లి ఉంటుంది ఎందుకు నీకా పెళ్లి పెళ్లికి నీకా పెళ్ళి అనవసరం కదా కొడుకు పెళ్ళి అయితే కూడా వెళ్ళక్కర్లేదు ఎందుకంటే కూతురు పెళ్లికి వెళ్ళాలి కన్యాదానం చేయాలి వీడు అవసరం వీడు నీళ్లు పోసి భార్య నీళ్లు పోసి వీడు కడగాలి కొడుకు పెళ్లికి వీడు అక్కర్లేదు కొడుకు పెళ్లికి తండ్రి పెళ్లి కొడుకు తండ్రి ట్యాంకు సర్టు వాడు పంచ ఎందుకంటే వీడు పేల మీద కూర్చునేది ఏముండదు స్నాతకం ఏదో ఇంటి దగ్గర ఏడుస్తున్నాడు ఇంకా సీరేట్లో ఉంటుంది అమ్మాయి తండ్రి కదంటాను వీడు వెళ్ళకపోతే పెళ్లి అమ్మాయి తండ్రి లేకపోతే వాళ్ళు వెతుక్కోవాలి తప్ప కాబట్టి ఎందుకు పెళ్లికి వెళ్ళడం పెళ్లికి వెళ్ళారనుకోండి కొత్త కొత్త రాగద్వేషాలను తెచ్చుకుని వస్తాం టైం వేస్ట్ అవుతుంది ఇండియా అమెరికా నుంచి ఇండియాకి పెళ్లిక ఎంత ధనం వృథా అవుతుంది సో ఏకాంతంలో ఉండాలి విరక్త సంఘాహ సంఘము అంటే పది మంది గుంపు గుమిగుడి చోట వెళ్ళిపోవాలి నేను అనే దృష్టి నుంచి విరక్తిని పొందవలేను ఏకాంతమును అమృతము వలె ఆస్వాదించుట నేర్చుకోవాలి వాళ్ళు ధన్యులు అంటారు శ్రీకృష్ణుడు అధ్యాయంలో చెప్తాడు ఏమనంటే వివిత్త దేశ సేవిత్వం అరతిర్జన సంసది జన సంసది అరతి పది మంది గుమ్ముగూడి చోట వీడు వెళ్ళడం ఏదో పలానా పార్టీ మీటింగ్ ఉందంటే వెళ్ళి అక్కడ కూర్చోవడం